కళా ప్రపూర్ణ వింజమూరి అనసూయా దేవి గారి గతానికి స్వాగతం పుస్తకంలో ఇరవై మూడవ చాప్టర్టుల్లో మూడు రకాల వారున్నారు కొందరు నటించేటప్పుడే కాక ఒట్టెప్పుడు కూడా నటులు నటుల్లాగా కనబడిపోతుంటారు మరికొందరు ఒట్టెప్పుడు అంటే నిత్య జీవితంలో ఆరితేరిన నటుల్లా కనబడి తీరా రంగస్థలం మీదకి వచ్చేటప్పటికి ఏ ఫీలింగ్స్ లేని స్తబ్దులుగా ఉండిపోతారు మరికొందరు నటులు ఒట్టప్పుడు ఏమీ తెలియని సామాన్య మానవుల్లా కనబడుతూ రంగస్థలం మీద నటిస్తున్నప్పుడు అసాధారణులు మహానటులు అనిపించుకుంటారు ఊర్వశి శారద ఈ మోడవ కోవాకు చెందిన ఉత్తమ నటి శారద మద్రాసు వచ్చినప్పటి నుంచి నాకు పరిచయస్తురాలే సన్నిహితురాలు కూడా మొదటి రోజుల్లో శారదకు చిన్న చిన్న వేషాలు ఇవ్వడానికి కూడా సర్వజ్ఞలం అని తలిచే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎలా ముఖం చూసుకునేవారో నేను ఎరుపుదును నుదురు చిన్నదని నూరు పెద్దదని ముక్కు అదో చాలదని నువ్వు అదోలా ఉన్నావని గ్లామర్ సెక్సీ అప్పీల్ తక్కువని ఇలాగా రకరకాల వంకలు పెట్టి అడ్డుపుల్లలు వేసేవారు ఆ చిన్న చూపులన్నీ ఓర్చుకుని శారద ఎంతో హుందాగా మంచి దినాల కోసం ఎదురు చూస్తూ ఊరుకుంది ఇంతలో మేధావులు కళాకారులు అయిన మలయాళ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మన సర్వజ్ఞుడు భయపడుతున్న లోపాలు ఏవీ శారదలో లేవని ఒకవేళ ఉన్నా అవి సరిదిద్దుకోవడానికి వీలైనవని మన దర్శకులు ఇంతవరకు కనిపెట్టని మహత్తర నటన కౌశలం ఆమెలో ఈమిడి ఉందని గ్రహించారు దానితో శారద జాతకం మారింది శారద ఊర్వశి అయింది ఊర్వశి కాగానే మలయాళం ఫిలిం ఇండస్ట్రీకి చెందిన శారదను మన వాళ్ళంతా మా శారద అన్నారు ఇది వరకు ఆమెకు ఏ స్థానము ఇవ్వని వారెందరో ఈసారి అందలం ఎక్కించారు వచ్చిన కొత్తలో ఏ వేషాలు దొరక్క ఖాళీ తిరిగా తిరుగుతుండే నటులెందరో మొదట చిన్న ఎక్స్ట్రా వేషం వచ్చేటప్పటికే ఫోజు మార్చేస్తుంటారు తరువాత ఒక్కొక్క మెట్టే పైకెక్కి పెద్ద నటులు పగ్గ పగ పట్టపగ్గాలుండవు మరీ పెద్ద ఫోజులోకి వెళ్ళిపోతారు మొదట్లో ఎంతో కలిసికట్టుగా సరదాగా ఇన్ఫార్మలీగా ఉండేవారెందరో ఏ చిన్న హీరో లేక హీరోయిన్ అయ్యేటప్పటికీ స్టిఫ్ అయిపోయి మెడనరం పట్టినట్టు ఊపిరి నొప్పితో బాధపడుతున్నట్టు బిర్ర విగిసిపోతారు పాపం ఇది ఎంతో ఫ్రీగా హాయిగా మాట్లాడేవారు అలా ర్యాంక్ పెరిగేటప్పటికీ తెచ్చిపెట్టుకున్నట్టు ఏదో ఆర్టిఫిషియల్గా పెట్రులైజింగ్గా అప్స్టార్స్లా మాట్లాడుతు మాట్లాడడం నేను ఎరుగుదును జీవితంలో ఆ నటుల స్థాయి స్థానము పెరిగిన కొద్దీ మరింత వినయంగా హంబుల్ నిగర్వంగా ఉండడం న్యాయం దానికి బదులు వారి స్థానంతో పాటు గర్వం కూడా పెరగడం వల్ల అసహజంగా బిగిసిపోతున్నారు వారి నటన కూడా అలాగే అసహజంగా అయిపోతుంది శారదకు ఆ లక్షణాలేవీ పట్టలేదు ఆమె మహానటి అయిన కొద్దీ గర్వమనేది లేకుండా మరింత వినయ విధేయలతో విధేయతలతో హంబుల్ గా అయిపోయింది అందుకే కీర్తి భారం మోయలేక కొందరు బిర్ర బిగిసిపోతుంటే మారుమూలల నుండి పోయిన మామూలు శారవద శారద ఊర్వశై కూర్చుంది ఊర్వశి అయ్యాక శారద మరింత మామూలు మనిషై మనలో వృకరగా మన హృదయాలకు హత్తుకుపోయింది శారద గొప్ప నటి ఆమె నటనలో నిరాడంబరత నిష్కాపఠ్యం హృ కనబడతాయి ఆనాటికి ఈనాటికీ పైకి మాత్రం శారద నివురుగప్పిన నిే సాన పట్టని వజ్రమే వెండి తెరపై మాత్రం శారద శారద కాదు ఊర్వసి